అందరికీ ప్రేసనండి దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈ ఆరాధనలు కూర వేసిన అందరికీ శుభాభివాదనాలు ఈ నామంలో మరి అందరికీ సమాధానం కలుగునుగాక మరి దినమంతే దేవుడు తన కృపలో దాచి భద్రపరిచి ఈ సాయంకాలం ఆయన ఆరాధించటకు స్మృతించటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి మహిమ చల్లిస్తాము స్థుతిగణతానికి కలుగునిగాక స్టార్టింగ్ ఆరాధన స్టార్ట్ చేద్దాము మరి ప్రార్థించే వారు ప్రార్థిస్తారు శాంతమశిష్టం ప్రార్థన చేసుకుందాం ప్రభువును ఆరాధనలోకి నడిపించినందుకు ఆయనకు కృద్ధ గీతాస్తి చెల్లించుకుంటూ ప్రభుని మహిమ పరచుదాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వలోకానికి అధిపతివి సార్వభౌముడవైన ఏసయ్య జీవం గలిగిన తండ్రి జీవాధిపతి సాయంత్రకాల సమయం అందు ప్రభ ప్రతి ఒక్క బిడ మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు నా తండ్రి ప్రభ ఆశగా ఉన్న ప్రాణంను తృప్తిపరచే దేవుడో ప్రభ ప్రతి ఒక్కరి తండ్రి నీ ఆరాధనలో ప్రభ మొకరి ప్రభని స్తుంచడకు మహిమపరచడకు ఆశ కలిగి ఉన్న వారందరినీ మీరు నడిపించండి నాయన నీకు గొప్ప కార్యంలో వాళ్ళ హృదయంలో మీరు జరిగించండి ప్రభ ఏసే నా తండ్రి ఇక ఆరాధన సమయంని ప్రభను తండ్రి మీరు మాకు ప్రశస్తమైన సమయంగా ప్రభ మేము దీన్ని ధ్యానిస్తూ ప్రభా నేను మహిమ పరుస్తూ ముందుకు సాగుతూ ఉండగా మమ్మల్ని నడిపించు వాడవు భద్రపరిచి వాడవు రక్షించి వాడవు నీవేనాయన నా తండ్రి ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు మీ గొప్ప కార్యాలను నీకు వదనాలు చెల్లిస్తున్నాం ఇచ్చిన ప్రతి స్వస్థత కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి మమ్మల్ని ఎన్నో విధములుగా శోధనల నుంచి విడిపించిన దేవుడు మమ్మల్ని కాచి కాపాడి నీకు రెక్కలు భద్రపరిచిన దేవుడు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన నా దేవుడు నా రక్షకుడు నా విమోచకుడు నా పోషకుడు నీకే వందనాలు నా తండ్రి మా ప్రభ మా మహిమలో నివసించే తండ్రి అగ్ని జ్వాలలు వంటి కన్నులతో ప్రభ మమ్మల్ని చూస్తున్న దేవుడవు నాయన మాలో ప్రభ ఏ రకమైన బలహీనతో ఉన్నా దాన్ని కాల్చివేయండి ప్రభ మాలో ఉన్నటువంటి దుర్గుణములను తీసివేయండి ప్రభ సంపూర్ణతలోనికి పరిశుద్ధతలోనికి నీ సారూప్యంలోనికి మమ్మల్ని అందరినీ ఏదుగుటకు ప్రభా నీకు కృప చూపించండి పరిశుద్ధాత్మచేత నడిపించండి నా ప్రభుడవు నా రక్షకుడు అతనిది ప్రతి ఒక్క బిడ్డను రక్షించిన దేవుడవి ఈ రక్షణ భాగ్యం లేక నా తను మరి ఎంతో మంది వేస్తాయనా తండ్రి నీ సన్నిధికి రాలేకపోతున్నారు నాయన నీ యొక్క చూడలేకపోతున్నారు ప్రభా నీ జీవ మార్గంలో అడుగులు కూడా పెట్టలేకపోతున్నారు ఏషియా కనికరించండి ప్రభా మీరు మీరు నా తండ్రి మీ పట్ల ప్రభ మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యంలో కొరకాయ తండ్రి పరలోక మహిమ కొరకాయి మీకు వందనాలు చేస్తున్నాం ఎంతమంది అయితే ప్రభా నేను చూడాలని ఆశపడుతున్నారు నడిపించండి నాయన హృదయంలో తెరవండి ప్రభా వాక్యం చేతవాణి ప్రభ మాట్లాడండి తండ్రి ఏసీ న తండ్రి ప్రభ పాపంలో బంధించబడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కొరికే ప్రార్థిస్తున్నాం నీకు గొప్ప కార్యం జరిగించమని ఏసేన తండ్రి ప్రతి విద్యమైన మహిమతో నా తండ్రి మీరు రాబోతున్న దేవుడు ప్రభ న తండ్రి అంత్యకాలంలో ఎందు దుర్దుర్ దుర్దినంలో ఎందు మేము ఉంటున్నాగా నా తండ్రి భయంకరమ శోధన కాలంలో నా తండ్రి నీకు బిడ్డలను ప్రభ నీక అగ్ని కంచె వేసి భద్రపరిచి కాపాడండి నా ప్రభ నే నీకు రాకడ దినమున కొరకే ప్రతి ఒక్కబిని సిద్ధపరచండి వేసిన తండ్రి ఏ కల్మషంలు మచ్చ డాగు లేని ప్రభ పరిశుద్ధమైన సంఘ వధువుగా ప్రభ మమ్మలందరినీ మీరు నిర్మించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ భద్రపరిచమని అంత్యం వరకు ప్రభ రక్షణను కొనసాగించేట కృప చూపించమని ప్రతి వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా పాటల ద్వారా మీకు నామములకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ అం ప్రేస్తున్నాను అంత సిస్టర్ మీరు పాటు పని అందరికీ ప్రేస్తున్నారు నాకెన్నో మేలు చేసి తివి నీకేమి అర్పింతును దేవా నీకేమీ చెల్లించును నాకెన్నో మేలులు చేసి తివి నీకేమి అర్పితును దేవానికి చెల్లి అల్లేలు యాసునాదా కృతజ్ఞతస్తుతలు నీకే అల్లేలు యాసునాదా కృతజ్ఞతస్తుతలు నీకే నాకెన్నో మేలు చేసి దివి ీకేమీ చెల్లి దేవా నీకేమీ అప్పను కృపచేత నన్ను రక్షించినవే కృప వెంబడి కృపతో నన్ను బలపరచితి కృపచేత నన్ను రక్షించినవే కృపెంబడి కృపతో నన్ను బల పరచితివే నన్నెంతగాను ప్రేమించినవే నా పాపములు కడిగీ పరిశుద్ధ పరచితివే అూ యేసుద కృతజ్ఞతస్తుతలు నీకే అల్లేలు యాసునద కృతజ్ఞతస్తుతలు నీకే నాకెన్నో మేలు చేసి తీకేమి అర్పింతును దేవానికేమి చెల్లింతును శలు లేవన్ కొనగ నాశని వైతివే నాలు తీతివే నాకికలు లేవను కొనగ నాశ ని వైతివే నాశలు తీతివే భయమరింపగ నా పక్ష మందు నాక భయముని చే నలు నన్ను భయమవరింపగ నా పక్ష మందుంటే నాక భయముని చితివే కృతజ్ఞతస్తుతులు నీకే అల్లేలు యాసునాదా కృతజ్ఞతస్తుతులు నీకే నాకెన్నో మేలు చేసి తివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పితును నా అల్లెసునద కృతజ్ఞతాస్తుతులు నీకే నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందువు రానున్నర రాజువు నా రాజువు నీవు నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందువు రానున్నర రాజువు రాజువు నీవు నీ వధవు సంగమున నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడవు నా వరుడవు నీవు నీ వధవు సంగమున నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడవు నా వరుడవు నీవు అల్లేలు యాసునదా కృతజ్ఞతస్తుతులు నీకే అల్లేలు యాసునద కృతజ్ఞతస్తుతులు నీకే నాకెన్నో మేలు చేసి తీకేమి అర్పితును దేవా నీకేమి చెల్లింతును నాకెన్నో మేలులు చేసి తివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును నా కాడి మోసి నా తోడు నీవే నీ చేతి నను దాచి ఉన్నావే ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే నీ కాడి మోసి నా తోడు నీవే నీ చేతి నీడాలో నన్ను దాచి ఉన్నావే ఏకీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించు చున్నావే అల్లెలు యాసునద కృతజ్ఞతస్తుతులు నీకే అల్లెలు యాసునద కృతజ్ఞతాస్తుతులు నీకే నాకెన్నో మేలులు చేసీవి నీకేమి అర్పితును దేవాని కేమి చెల్లితును నాకెన్నో మేలు చేసీ నీ కేమి చే అర్పితును దేవాని కేమి చెల్లిందును అలా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ సంవత్సరం అయిమా ఘత ప్రభావం అని మన ప్రభుకే కలిగించాక మన మధ్యలో ఉన్న మనోజ్ రదర్ గారు వాక్యం షేర్ చేసుకుంటారు మనోజ్ రదర్ ప్రయోజనాడు మీరు వాక్యం అందించింది హలో హలో హలో వినిపిస్తుంది వినిపిస్తుందా దిప్ వినిపిస్తున్నాడా దిలీప్ వినిపిస్తుంది శోతుంది మీ సుప్రభ పరుషుల దీవాక్యం ధ్యానం చేస్తుండ్రు పరిశుద్ధాత్మ సహనం చేయండి నా దీవా నీకు శృతం నేను నా దేవ మా ప్రాంత ప్రభ మీరే మీ అధికారంలోబడుతున్న మీరే మాకు నడిపించి మీరు మాట్లాడమని బుద్ధి జ్ఞానం సరస్వతం మీ దగ్గర ఉంది కనుక సైతం అందేయాలు కాల్చి నా దేవానికి సహాయం చేసి మీరే పరిశుధాత్మ సహాయం నడిపించి వినగల చె గ్రహించగల మంచు వచ్చే అన్ని ప్రభ వినించాలా మీరే మాకు సహాయం చేస్తున్నాము సమయతో ట్వంటీ ఫోర్ సామెత ట్వంటీ ఫోర్ ఇలా పడుతుందా చాప్టర్ ఫస్ట్ ఫస్ట్ స్వస్ట్ నుంచి ఇక్కడ ఇక్కడ చూస్తే దుర్జ నుంచి మచ్చర పడకం మనం చూస్తాం దావి తీర్తాం ట్వంటీ సెవెన్ లో చూస్తాం ఏం చూస్తాం దావి తీర్తున్నా ట్వంటీ సెవెన్ లో చూస్తాం ఇక్కడ ఒకసారి డ్యూడ్ కూడా దావి తీర్తున్నా థర్టీ సెవెన్ లో థర్టీ సెవెన్ లా అక్కడవి దావి చెప్తాడు ఫస్ట్ అలా చూస్తే ఇక్కడ చూస్తే చెడ్డ వారిని చూసి వ్యసన పడదు లోకం చెడ్డది కదా అంటే చెడ్డది అంటే సైతం పాపం సాజస్ దాన్ని చూసి మనం వ్యసన పడకు దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సర పడకుము మచ్చ వస్తుంది ఇక్కడ ఇక్కడ దావిద్దరి చెప్తున్నాడు ఇక్కడవి మన సామెతంలో సాల్మున్ చె చె చె చె చెప్తుంది ఇక్కడ మనకు మనం వాళ్ళకు మచ్చరపడద్దు అని అయితే ఇక్కడ ఏమైనా సామెత పోదాం మనం మళ్ళా చదువురా వారి హృదయమో బలాత్కారం ఉదయం బలాత్కారంతో నిచించాను అంటే వాళ్ళ దుస్తతనం ఉంది కానీ వాళ్ళ ఉదయం ఎంత బలాత్కారం మనం చూస్తాం ఇక్కడ చూస్తాం అంటే ఉదయం భయంకరంగా ఘోర వ్యాధి కలిగి ఉన్నది మనం చూస్తాం ఇరిమియా ఇరిమియాకు అది బయలుపడుతున్నాం ఇరిమియా ఉదయం భయంకర ఘోరంగా వ్యాధి గది దాన్ని వాడు ఎవరు ఎక్కడ చెప్తాడు అంటే మనం చూస్తాం ఇరిమియా గంధం సెవెంటీన్ ఉదయం అంతకంటే మోసకరమైనది అది ఉదయం అంతకన్నా మోసమైనది అంటే మోసం కంటే అంటే ఈ ఉదయం మోసం అది పాపం సాధిస్తాను అది ఘోరమైన వ్యాధి కలది అలా అది ఎందుమంటే మోసంకరం ఉన్నది వ్యాధి కల వ్యాధి అంటే సిక్నెస్ అంటే చూస్తే భయంకర రోగ వ్యాధి ఉన్నది అయితే ఇరిమియాకు చెప్తున్నాడు అక్కడ దాన్ని గ్రహింపగలవాడు దాన్ని గ్రహింపగలవాడు ఎవరు అలలియా కానీ ఇన్ను నేను గ్రహించగలరు పరిశుధాత్మ సాయం వివేకం ధర గ్రహించగలం మనం అలలియ దాన్ని గ్రహించేవాడు ఎవరు ఇరిమయా అని చెప్తున్నాం అలలియా ఎందుమంటే ఇంతకుముందు మీ లోకం సంబంధి ఉంటే మనం మనకు మనకు వ్యాధి ఉందని మనకు తెలియదు ఆ కల్వర్సీలో ప్రభు ఏసు ప్రభు మన పాపం శాపం రోగాలు భరించి ఏం చేశాడు తన రక్తం ధర కడిగి ఆ ఉదయం చేస్తుడుకే తెల్ల చేసినాడు తన రక్తం ధర ఏం చేసిన తెల్ల ఉద్దేశ శుద్ధికిచ్చినాడు కనుక తన బలిహార ధర మనకి ఏం చేసాడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం చేస్తున్నాడంట అనేకసార్లు బయలుపడుతున్నాడు ఇంతకుముందు లోకంలో ఉంటే మనం వ్యాధి ఉంది ఈ లోకంలో అందరు వ్యాధి తెలియదు ఉదయంకు ఎవరు ట్రీట్మెంట్ చేయగలరు శరంకు దేవం చేయగలరుగా ఉదయం ఏ డాక్టర్ ఉన్నాడు ఉదయం ఏం లేదు కదా ఆయన రక్తమే ఆయన గాయలే పరమ వైద్యుడు పరమ డాక్టర్లే స్వచ్ఛపరిచ ఇంకా ఎవరు స్వస్థపరిచలేదు ఇది చాలా ఆలోచించేది ఇది మనం దేవుని ఒక బైబుల్ ద్వారా మనం ఆలోచించగలం మనం దేం కనుక ఇక్కడ చెప్తున్నాడు అయితే సామెత్యం ఇంకా చదువుకోదాం కూడా జ్ఞానము వలన ఇల్లు కట్టబడును కలలీ జ్ఞానం ఇల్లు కట్టబడు నువ్వు హలో అలు నువ్వు జ్ఞానం వలన ఇల్లు కట్టాలా మనం చూస్తాం ఇక్కడ చూస్తాం మనం మనం చూస్తాం ఇక్కడ చూస్తాం మనం ప్రభా ఆ జ్ఞానం ఇవ్వాలని చూస్తాం ఎక్కడ చూస్తాం దావి తీర్చన్ ట్వంటీ సెవెన్ రెండు అర్థం చూసుకుంటాం మేము వన్ ట్వంటీ సెవెన్ దావి మీరు మీరు లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండు కష్టాద్తమైన ఆహారము తినుచుడుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు యహువా ఇల్లు కట్ట వెళ్ళిన మన ప్రయాసం వెడదం ఈ ఆత్మీయ సంగీతి ఇల్లు అంటే మనమే మనమే దేవుని యొక్క ఇల్లు మంచి గృహవర్గం చూస్తాం కదా మనం మన ప్రేమ కనుక అయితే ఇల్లు కట్టినట్టు అంటే ఆయన ఇల్లు అంటే మనమే యహువా ఇల్లు కట్టిన వేళ ఇంకేమంటాడు అక్కడ దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే తాను కట్టివారు ప్రయాసం వ్యర్థమే అలనియ మానతనం నుంచి కట్టివారు ఆయన ప్రయాసం అయితే ఇంకేమంటుడు యహోవా పట్టణమును కాపాడని ఎడల యహువా తన పట్టణం కాపాడని దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండటం వ్యర్థమే అలా అలనియ కాయలువి కాపాడు కాయలు కల వాచ్మెన్ ఆయనవి కాస్త అంత వ్యధమే అంటున్నాడు మనం ఇక్కడ దేవుడు అంత దాని బెనిఫిట్ లేదు దాన్న బెనిఫిట్ లేదు అయితే ఇక సామర్థం అంటుడు జ్ఞానం ఇల్లు కట్టబడును ఇక్కడ వివేచన వలన అది స్థిరపరచబడు అలా జ్ఞానం ఇల్లు కట్టను వివేచన అది స్థిరపరచను అది యువ తెలివి చేత దాని గదులు తెలివి చేత తన గదులు విలువ రమ్యమైన అలా విలువ గల సర్వ సంపదలతో నింపబడును అలలియ సర్వసంపదిన వాడు ఇది ఆత్మీయంగా జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండను అలలియ జీవును జ్ఞానం గత వాడు తన బలవంతంగా ఉండను అలలియ జ్ఞానం చాలా ఇంత విలువైనది జ్ఞానం విలువైనది అంటే రెండు జ్ఞానం ఇక్కడ రెండు జ్ఞానం రెండు జ్ఞానం ఈ యాకు పరిశుద్ధాత్మ ధర ఒకసారి జుడు యాకు ప్రాణి పత్రిక మూడు పద్దెనిమిది మళ్ళా వద్దాం ఇక్కడ నీతి ఫలము సమాధానము మూడు పదిహేను సామెతులు మూడు పదిహేను అయితే పైనుండి వచ్చు జ్ఞానం యాకూబ్ యాకుబ్ యాకు మూడు పద్యం ఈ జ్ఞానము పైనుండి దిగు వచ్చినది కాక అసలు యాకూబ్ బయలుపరచబడుతుంది ఈ జ్ఞానం పైన దిగి కా దిగి కాక భూ సంబంధమైనదియు అంటే భూ సంబంధం ఈ లోకము సంబంధమైన ప్రకృతి సంబంధమైనదియు ప్రకృతి సంబంధమేను దయముల జ్ఞానము వంటిదై దయ్యములు జ్ఞానం అంటే ఉన్నది అంటే ఈ ఎంత చూస్తే ఈ లోకం లోకం జ్ఞానం అంతా దయ్యంతో నిండి ఉన్నానంట ఆ జ్ఞానం వెళ్తుందంట ఇంత చూస్తే ఆశ్చర్యకరం కదా ఈ ఆకుబ్ ధర మనకు దేవుడు దయ్యంతో జ్ఞానం ఉంది దయ్యంతో నిండినా ఉందంట జ్ఞానం ఈ జ్ఞానం అయితే దయ్యంతో జ్ఞానం ఎక్కువ పనిచింది ఆదమ ఎప్పుడు పాపం చేసిండ్రో ఆ జ్ఞానం ప్రవేశించింది ఆ జ్ఞానం ఏమైంది ప్రవేశించింది లేకుంటే వాళ్ళు బి ఆత్మస్వరూపం జ్ఞానం కలిగి ఉండే అంతా జ్ఞానం ఇచ్చినాడు ఆదమ్ని అన్ని జంతువులకు పేరు పెట్టినాడు కదా ఆయన ఆదమ్మి అంతా జ్ఞానం వ్యక్తి చూస్తాం మనం మనం చూస్తాం సన్మన్మి చూస్తాం వేగం జ్ఞానం ఉన్నాక మనం ఏం చేస్తున్నాం సన్మన్మి జ్ఞానం ఏం చేస్తున్నాం వేగం తొని దూరైపోయినాడు సన్మన్మి కొనం ఏం చేయాలా బైబుల్ బాగా చదువుతూ ఉంటే జ్ఞానం మనకు వస్తుంది జ్ఞానం వల్ల అయితే ఏమంటాడు ఈ జ్ఞానం ప్రకృతి జ్ఞానం అంటే ఈ ఉన్న సుస్థి ప్రకృతి జ్ఞానం అన్నీ చెప్తున్నాడు యాకు వా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండను ఈ జ్ఞానం ఉంటే మత్సరమును వివాదం ఉంటే అంట మత్సరం ఉంటే అంట వివాదం అంటే కొట్టడ వివాదం ఉండను అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండను ఇప్పుడు ఎందుకు మనకు చూస్తాం కదా కొందరు చూస్తే నీచ కార్యం జరుగుతుంటే మనం తెలిసిపోతుంది ఈ లోకం సంబంధించి అది అల్లరితరం ఉంటుందంత నీచకారం ఉండను అక్కడ ఈ జ్ఞానం ఉంటే అల్లరి నీచకారం ఉంటుంది అది అది అంత అయితే పైనుండి వచ్చు జ్ఞానము ఇక్కడ ఇంకో ఇంకో మన మనకు యాక బయలుపడుతున్నాడు పైన వచ్చిన జ్ఞానం అంటే ఎక్కడి నుంచి మన మోక్షం నుంచి శివ నుంచి పైన నుంచి అంటే స్వర్గం నుంచింది జ్ఞానం పైన వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది అది పవిత్రం అంటే ఉన్నది అది తరువాత సమాధానకరమైనది అలా అది మనం సమాధానం పడుతుందంట పక్క కొద్ది ఈ జ్ఞానం సమాధానం పడుతుందంట ఈ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నట వెంటనే సమాధాన పడతారంట పిల్లలకు ఉన్నది కానీ భార్య భర్త ఉన్నది కానీ సమాధాన పడతాం ఎక్కడ చూస్తాం సమాధాన పడతాం అని మనం కొండ మీద ప్రసంగం చెప్పినారు కదా ఎక్కడ ప్రసంగం మీద ఏమంటాడు సమాధాన పనే వాడు ఆ దేవుని కుమారమును మనం చూస్తాం కదా కొండ మీద ప్రసంగం చేస్తూనే ఉంటున్న ఆ మతస్మార్త ఐదు పోయి కొండ మీద అయితే ఈ జ్ఞానం సమాధాన పడతానట మన లోపల మనసు పెట్టుకున్నటంట పోయి మళ్ళీ మీద సమాధాన పడి కలిసి ఉంటుందంట ఈ జ్ఞానం మృదువైనది మృదువైన మంచిగా ఉన్నది అని చెప్తున్నాడు సులభముగా లోబడి ఉన్నది అది సులభంగా లోబడతానంట పతి పనికి దేవుని వాక్యంకు లోబడుతుంది దేవుని వాక్యంకి ఏ లోబడతారో మనం ఇక్కడ మనుషులు ఏం చేస్తాం మనం వాళ్ళు ప్రేమిస్తారు కనుక వాళ్ళకి పనికి మనం బి సహాయపడతాం అంటే లోబడతాం మనం పిల్లలైనా కానీ లోబడతారంట అయితే ఈ జ్ఞానం సులభంగా లోబడి ఉంటుంది దేవునికి లోబడి ఉంటుంది లోబడి జీవిస్తుంది జ్ఞానం ఈ జ్ఞానం కంకరముతోను కంకరంతో ఉంటుంది చూస్తాం మనం కంకరంతో ఉంటదంట ఇతరుల మీద కంకర చూపాలా ఇతర భాగం చూడాలా కంకరం ఉంటదంట అంట మనం చూస్తాం ఈ జ్ఞానం కంకరంతో నిండి ఉన్నది మంచి ఫలములతోనూ నిండుకొని అలా మంచి ఫలముతో నిండుకొని ఉన్నది నీతి ఫలము సమాధానము చేయు వారికి ఏం చేస్తున్నా ఈ జ్ఞానం ఉంటే నీతి ఫలం చేస్తూ నీతి ఫల ఫలిస్తారంట ఇంకా నీతి ఫలం ఇస్తారంట ఇంకా సమాధానం అందు విత్తబడును సమాధానం ఎత్తబడను అనలు ఇంకేమంటుడు అయిపోయింది దాదాపు ఇక్కడ అయిపోయింది అయితే ఇక్కడ ఇక్కడ మన జీవిత సమేత జ్ఞానమంతు వాడు బలవంతుడవును తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండను తెలివి గల వివేకము గల నాయకుడు యుద్ధము చేయము అలాలు వివేకము గల నా యుద్ధం చేయము ఇది ముఖ్యం ఉంది అలా వేకం ఉండే మనం యుద్ధం ఎవరితో చేసో సైతంతో కదా వివేకం కలగానే నువ్వు యుద్ధం చేయము అలా ఇక వేకం నాయకుడి నాయకుడు అంటే నడిపించేవాడు వివేకం కలగా ఏం చేస్తా నాయకుండి నువ్వు యుద్ధం చేయాల సైతం శక్తి నుంచి యుద్ధం చేయాలా ఈ చీకటి జ్ఞానం నుంచి యుద్ధం చేయాలా చీకటి శక్తి యుద్ధం చేయాల వివేకం కలిగి యుద్ధం చేయాలా ఏమంటుడు కూడా ఆలోచన చెప్పు వారు రక్షణకరము కలలియా ఏమంటుండే జ్ఞానం కలిగి ఆలోచన చెప్తారు అందరికీ రక్షణ కలగ అంటే మేలు కలగా ఉంటది అని చెప్తున్నారు ఇక్కడ సామ్యతలు మేలు కలగా ఉంటుందని చెప్తుండ్రు ఆలోచన మంచి ఆలోచన చెప్తారా అందరికీ మేలు ఉంటది మంచి ఆలోచన చెప్తున్నా మాకు మన ఇంకేమంటారు మూర్ఖునికి జ్ఞానము అందదు ఈ లోకమైన మూర్ఖు జ్ఞానము అందదు ఎందుమంటే చీకటి సమయం కదా ఈ జ్ఞానం అందదు వాళ్ళు ఏం చేస్తారు తునకరీస్తాడు జ్ఞానంని అయితే ప్రసంగిలో చూద్దాం మనం బ్రెడ్ ప్రసంగి జుడు ప్రసంగి తొమ్మిది జుడు ఇక్కడ ఒక జ్ఞానం అందుకు చూస్తాం ఈరోజు జ్ఞానం నుంచి చూస్తాం మనం ప్రసంగి నైన్ థర్టీన్ చుడు బ్రెడ్ మరియు నేను జరుగు దీని చూసి ఇది జ్ఞానం అని తలంచలోలియా అయితే ఇంతకుముందు మన ప్రసంగి చూస్తాం కదా సాల్మోన్ మన దావితి కొడుకు ఇది చూసి నేను జ్ఞానం అనుకుంటే హలోలియా మనం చూ చూసి మనకు దేవుని ఒక వేగ జ్ఞానం ఉంటే ఏం చేస్తున్నట మనం చూసి ఇది దేవుని జ్ఞానం వల్ల కలిగింది మనం అనుకుంటా అంట ఇంకేమంటుడు నా దృష్టికి గొప్పదిగా కనబడేను అలా జ్ఞానం ఏం కనిపించిందంట గొప్పగా కనిపించిందని చెప్తున్నాడు ప్రసంగి ఇది చూసి నాకు అది జ్ఞానం గొప్పగా కనిపిస్తుందని ఇక్కడ సానుమని వక్తుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండేను ఒక చిన్న పట్టణం ఉండేను దాని ఎందు కొద్ది మంది అదే దాని ఆ చిన్న పట్టం అంటే ఇక్కడ ఏముండ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చదువు దాని ఎందుకు కొద్ది మంది కాపురం ఉండి కొద్ది మంది ఉండట ఆ చిన్న సిటీలా కొద్ది కాపురం ఉండడం అక్కడ దాని మీదకి గొప్ప వచ్చి ఒక గొప్ప వచ్చి దాన్ని ముట్టడి వేసి అలా దాని ఏం చూసినా ముట్టడి వేసినట్ట అంటే కబ్జు చేసుకుని మన భాషల్లో చూస్తే ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించను అలా దాన్ని ఏం చేస్తున్నాడు ముట్టడి చేసి గొప్ప బిర్జులు అంటే ఆక్రమణ చేసిన ఒక రాజోచియం అయితే అందులో జ్ఞానము ఒక భేదవాడు ఉంది ఇక్కడ జ్ఞానము పూర్ మ్యాన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక పేదలకు ఉన్నాడనా తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించను తన జ్ఞానం చేసా పట్టణం ఏం చేస్తున్నాడా రక్షించను అలా ఇది ముఖ్యం తన జ్ఞానం చేసా పట్టణం ఏం చేస్తున్నాడా రాజయ్య ముట్టడి వేసినాడు దాని నుంచి ఏం చేస్తుంట రక్షించినట్ట అయినా కానీ ఏమంటాడు ఇక్కడ సల్మాన్ ఎవరు జ్ఞాపకం చేసుకోలేదు హలో ఇది ఉంటది మనం అనేకపోతే చేస్తూ ఉంటే దేవుణ్ణి ఈ గానంతులు వాడ ఉంటాయి అనేక రక్షణ వాళ్ళు ఏం చేస్తున్నారు ట్యాంక్ బీచ్ కొత్తగా చెప్పారు ఏం చెప్పారు వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు ఈ కాలంలో ఎత్తు ఉంటారు అప్పుడే పేదలకు జ్ఞానం చేసుకు చేసుకోలేదు ఎప్పుడు అయితే సెవెంటీన్ ఒకటి చూడు రేంత అదే దానిలో సెవెంటీన్ వర్డ్స్ తొమ్మిదిలో సెవెంటీన్లలో బుద్ధిహీనులలో ఏలు కేకల కంటే బుద్ధి వాళ్ళని ఏలు కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు వాళ్ళ జ్ఞానం మాటలు ఏమంటారు మెల్లగా మాట్లాడతారు బుద్ధి వాళ్ళు ఏం చేస్తామని చూస్తాం కదా మన రోడ్డు మీద రోడ్డు మీద చూస్తుంటే వాళ్ళు కొట్టాడుకుంటే కేకరేజ్ ఎట్లా కొట్టాడుకుంటారు కానీ బుద్ధి ఏం చేస్తుంట మెల్లగా మాట్లాడతానంట ఏం చేస్తానంట బుద్ధిగా మాట్లాడుతుంటారు అలా చెప్ప ఇక్కడ చూస్తే మనం ఇక్కడ జ్ఞానం నుంచి చూస్తున్నాం మనం అలా ఇక్కడ జ్ఞానం నుంచి మనం చూస్తున్నాం కనుక మనం సామెత ధ్యామ్ సమయల్ దాంట్ ఒక్కమిటి ఫస్ట్ సమయల్ ఫస్ట్ సమయ ట్వంటీ ఫైవ్ బ్రదర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ నుంచి మృతి తర్వాత ఇస్రాయేల్ కూడుకొని ఇస్రాయేల్ కూడుకొని అతడు చనిపోయానని ప్రలాపించొచ్చు అలాది ఇక్కడ సమీహనగా వాళ్ళు ప్రాపిస్తుంటుఃఖపడుతున్నట్టడనున్న అతని ఇంటి నివాసములో అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళాను అలా దావీదప్పుడు వెళ్తున్నాడు దావీ ఏంది యుద్ధస్తుడు కదా దావిదని మనం అక్కడ వెళ్ళిపోయాను అక్కడ మనం కర్మేలులోని కర్మేలోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను కర్మేలను ఒక అతడువంతుడు భాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను తొమ్మిది తొమ్మిది పనివారు వచ్చి దాబీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా ఇక్కడ చూస్తే దాబీదేమంటాడు ఇక్కడ దావిదేమంటాడు ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ చూస్తాం మనం నాలుగు అధ్యాయంలో చూస్తాం బ్రే నాలు అక్కడ పోయి వాళ్ళు చూసిరామని దావీదు తన పని పంపించిండు ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ చిన్న అక్షరం ఉంది నాలుగు వచ్చి వచ్చిన బ్ర నాబాలు గొరెలబొచ్చు కత్తెరి వేయించుతున్నాడని అరణ్య దావీదుని తన పని వారిలో మందిని పిలిచి వారితో ఇట్లా పని మందిని పిలిచివారు ఇట్లా నేను దావిదు మీరు కర్మేలు నాకు పోయి చూడండి మంచిగా ఏమంటాడు మంచిగా సమాధానం పడియమంటాడు కర్మేలు దగ్గర నాబాలు తన పని పంపిస్తున్నాడు ఇక్కడ ఎవరు మనం చూస్తాం ఇక్కడ దావి పంపిస్తున్నాడు తన పని పోయి ఆ కుశల పక్షాన్ని అడగమని పంపిస్తున్న పని ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకుని నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి చూడండి నీకుని నీ ఇంటికి కలిగిన అంతను అంటే కనీస ఆస్తి ఉండగానే ఏమున్నా కానీ అన్ని ఏమున్నారు వాళ్ళ దగ్గర కలిగి అన్నిక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను శివమ్మవును కాక నీ పలికి సమాధానం చెప్పి రామని చెప్తున్నా నీ వద్ద గొర్రెల బొచ్చు కత్రించు వారు ఉన్నారను నీతో గోధుబకొచ్చి వారు ఉందను సంగతి నాకు వినబడిను వినబడును నీ గొర్రె కాపరులు నీ గొర్రె కాపలు మా దగ్గరనుండగా మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు అలా ఆ గొర్రెను ఉండను కనుక ఏ కీడు మేము చేసి ఉండలేదని ఇక్కడ చెప్తుంది ఇక్కడ వారు కరిమేలులో ఉన్నంత కాలము కన్నెను ఉన్నంత కాలము అంతా వారు దియు పోగొట్టుకునలేదు ఏ పోగొట్టుకోలేదు కింద చెప్తాడు ఇక నీ పని వారిని నీవు అడిగిన ఎడలా నీ పనివాణి అడిగినదా వారు చెప్పుదురు చెప్పుదురు కాబట్టి నా పని వారికి దయచూపము నా పనివానికి దయచూపము శుభదినమున మేము వచ్చి తిమ్మి కదా ఈ దినం శుభ దగ్గర వచ్చింది కదా నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీకు ఇష్టం నీ కుమారుడైన దావీదునుకు ఇమ్ము ఇమ్ అక్కడ దావిత్ చెప్పాలి కదా శుభం పలికి రామంటారు ఏమో ఏమో నీకు ఇష్టమంతా ఏమని చెప్తుండ్రు ఇక్కడ నీ దావికు ఇమ్ము అని అక్కడ శుభంని పలికిరాము అంటారు దావిత్ కానీ హీల్ చెప్పే మాట అయింది నీ దావికు ఇమ్ము అయితే ఈ నాభాలు ఏం చెప్తుండ్రు ఇక్కడ చూద్దాం మనం దావీదు ఎవడు ఇప్పుడు చూడు నా వాళ్ళంటే ఈ మురట నా వాళ్ళంటే మురటను దాని అర్థం అంటే నా ఎవడు ఎస్ఐ కుమారుడు ఎవడు చూడండి ఎట్ట గర్వం నుంచి మాట్లాడుతుంది ఇలా ఇలా గుణం అంటేనే నా దావి యోగుడు ఎస్ఐ కుమారుడు ఎవడు యోగుడు తమ యజమానులను విడిచి పారిపోయిన తన యజమాను చూసి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు దాసులు అనేకులు ఉన్నారు నేను సంపాదించుకునిన అన్నపానములను నేను సంపాదగా అన్న నా గొడల బొచ్చు కత్తిరించు వారి కొరకు నా గొడల కొరకు వచ్చి వారి వంతుకు నేను వధించిన పసు పశు మాంసమును తీసి నేను వధించిన పశు మాంసము తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఎత్తున నేను బొత్తిగా ఎర చూసినా ఇక చూడండి దాసులతో చెప్పగా చెప్పగా ఇక్కడ చూస్తాం మనం ఇంతకుముందు చూసినాం ఆ జనమంటు పేలు చేసి ఇడిపించిన తర్వాత ఏ యాపం ప్రకల్పినగా జనవంతుకు ఏం చేస్తుంది ఎవరు జ్ఞాపం చేసుకుంటాయి ఈ దావి జ్ఞాపం ఎంతో చేస్తుంది ఆయనకు ఆయన ఏమంటారు తిరిగి తిరిగి తిరుగుబాటు చేస్తుంది ఈయన దావిదు ఇక్కడ చెప్తారు ఇక్కడ దావీదు పనివారు వెనుకకు తిరిగి దావిదు వెనుక వారికి తిరిగి తోవ పోయి అలా ఏమంటారు తోవ పట్టుకొని వెళ్ళిపోయిన అతనికి మాటలన్నీ తెలియజేసి దావితకు అందరు ఈ మాట తెలియజేసరి అంత అంతటి దావిదు వారితో మీరందరూ వారితో కూడా అందరూ దావీద్ దావీ పని వారు కూడా అందరూ నీ కత్తులను ధరించుకునుడు అనగా దావితంటుడు ఏమంటుడు నీ కత్తులు ధరించుకోండి అని దావీద్ ఇప్పుడు ఏం చేస్తు ఏతున్నాడు దావీద్ అయితే ఇక్కడ చూద్దాం మనమ్మా వారు కత్తులు ధరించుకొని అందరూ ఒక్కొక్క కత్తి ధరించుకుని దావిద్ ఒక కత్తి ధరించుకుని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించను ధరించుకొని దాబీదు వెనుక దాదాపు నాలుగు మంది బయలుదేరగా అలా దావి దావితంటే నాలుగు వందలు బయలుదేరుతారు ఎవరి దగ్గర బయలుదేళ్తున్నారు మీద యుద్ధం వస్తుంది ఈ నాబాల్ కుటుంబం మీద యుద్ధంకి వస్తున్నారు దావిదు నాబాల్ కుటుంబానికి ఇప్పుడు వస్తున్నారు నాలుగు వందల మందినా మంది సామాను దగ్గర పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగాలతో పనివాడైనా అంటే నాబాల్ దగ్గర పనివాడు ఉన్నాడు వాడు బుద్ధి కలిగి ఉన్నాడు వాడు నావాళ్ళ దగ్గర ఉన్నాడు ఆ పనివాడు బుద్ధి ఈ నాబాల్ లేదు అయితే నావాల్ కన ఒక పనివాడు అక్కడి నుంచి పరిగెత్తి వచ్చి తన నావాలు భార్యకి నిలబడుతు చెప్తున్నాడు ఆయన ఏమని చెప్తున్నాడు అక్కడ మనం అభిగాయులతో ఎట్లా నేను అభిగాయులతో మా దావీ అరణ్యంలో నుండి ఇప్పుడు ఇప్పుడు దాన్ని సమాచారం చెప్తున్నా అమ్మా దావి నుండి వస్తున్నాడు యజమానుని కృష్ణ కుశల ప్రశ్నలు అడుగుట్ట మన యజమాని దగ్గర వాళ్ళ పనివాడు కుస పంపిక పంపించిన దావీదు వారితో కఠిన అమ్మా కఠినంగా మాట్లాడిను మనకు వా కఠినంగా మాట్లాడి అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు మీరు హలో లీయా ఏమంటారు పని ఎంతో ఉపకారం చేసిండు కానీ ఉపకారం కూడా ఏం అపకారం చేస్తుంది ఈ నాబాలనే మొరటోడు మొరటోడు అంటే దయ్యం ఘనం వ్యక్తుల వ్యక్తి మూరటంటే దయ్యం కాడి అయితే చెప్తే ఇక్కడ చేస్తుండు ఆ పని వారు ఏం చేస్తున్నాడు దాబి చేసిన మేలు తన అభిగే తనకు చెప్తున్నాడు ఇక్కడ ఎంతో మేలు చేసిండమ్మా వాళ్ళు మన మీద మేము పొలంలో వారి మధ్యను సంచరించున్నంత సేపు మేమందరం పొలంలో పని సంచరించినప్పుడు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు అదే ఈ అపాయం కానీ నష్టం కానీ తన సంభవి ఎంతో మేము పొలంలో పని చేస్తున్నాడు ఏ అపాయం రాకుండా ఏ నష్టం రాకుండా మాకు సంభించకుండా వాళ్ళు కాపాడిందని చెప్తున్నాడు ఇక్కడ మేము గొర్రెలను కాయచున్నంత సేపు మేము గొర్రెలు కాయచున్న సేపు వారు రాత్రి బగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది అలా మనుషులు ఏముండట పగడి పుడారా ప్రాకారంగా రాత్రి పుడ పాకడం అనే అంతగా నిలబడి కాపాడిందంట ఈయన ఆస్తి ఈయన పొలములు ఈయన కేశపుడు అంత కాచిందని తన నభార్ భార్యతో చెప్తున్నాడు గభీరంతో చెప్తున్నాడు గభీరం మౌనంగా ఇప్పుడు చూడండి చూడండి ఇంతకుముందు చెప్తున్నాడు జ్ఞానం కదా మౌనం వింటాడు మెల్లగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇక్కడి నుంచి చూసుకోవాల ఈ స్త్రీ జ్ఞానం కలిసి స్త్రీ మెల్లగా మాట్లాడుతుంది అయితే జూతం ఏమంటలేదు పనివారు చెప్తుంది ఇంటుంది ఇంటుంది ఆమె అయితే మా యజమానుకి అతని ఇంటి వారందరికి మన యజమాని ఇంటి వారికి వారు కీడు చేయి నిశ్చయించి ఉన్నారు కనుక అలా వారికి ఇదే ఇచ్చిన్నాడు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము అలా ఇప్పుడు ఏమంటు ఈ అవిజ్ఞానం ఇప్పుడు బావుగా జాగ్రత్త మౌన్నంగా ఉండి మా ఉన్నంగా ఆలోచిస్తుంది ఈమె జ్ఞానం గారి స్త్రీ మన యజమానుడు బహు పనికి మాలిన వాడు ఎట్లా ఉంటది ఉంటది కదా ఒక పనివాడు చెప్తున్నాడు ఆయన బుద్ధిని బట్టి ఆయన కిరలు బట్టి మన యజమాను వాడు ఎంత పనికి వరకు తన తన అమ్మమ్మ వాడు ఇట్లా రోషం రావాలా కానీ ఇంటుంది ఈయన చెప్పింది కరెక్ట్ ఆయన నోరు నొచ్చింది కరెక్ట్ ఆమె ఇంటుంది మౌన్నంగా ఇంటుంది ఆమె మన యజమాను ఏం పనికిరన్నమ్మా ఎవని తనతో మాట్లాడనీయడు లక్షను పెట్టనీయడు అందుకు అభిగయులు అందుకు అభిగయులు నాబాలుతో ఏమీ చెప్పక ఏమీ చెప్పగా మౌనం ఉంది ఇది బుద్ధి జ్ఞానం ఉంటుంది మౌనంగా చెప్పగా ఏమంటుడు త్వరపడి రెండు రొట్టెలను జీవుడు కానుకలు పంపిస్తుంది రెండు రొట్టెలు రెండు ద్రాక్షారసపు తిత్తులను రెండు ద్రాక్ష తిత్తులను వండిన ఐదు గొరెల మాంసమును మాంసములు ఐదు మానికల వేచిన ధాన్యము పండుగ పండి పండి పండించూరు ద్రాక్ష గెలలను మూడు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు ఆడలను గార్దంబముల మీద వేయించి వేసి మీరు నాకంటే ముందుగా పోవుడి ఏమంటుంది పని వారికి చెప్తుంది నాకంటే మీరు ముందుగా పోండి నేను నేను మీ వెనుక నుండి వచ్చిదనని తన పని చెప్పే చెప్పగా గార్ధబం మీద ఎక్కి గారు ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుతుండగా పర్వతముడు లోయలో వచ్చుతుండగా దావీదును అతని జనులు ఆమెకు ఎదురు పడిరి అలా దావీదు తన జనులు ఎదురు అంటే ఎదురు మనది కలుసుకుంది అక్కడ ఆమె వారిని కలుసుకొని మామే కలుసుకును అంతకు మునుపు దావీదు ఇంత ముందు దావీదు ఒక ఒట్టు తిని దావీదు ఒట్టు తిని నామాలకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా అలా నామంలో ఎంత నేను కాయించినా ఏది ఇప్పుడు ఉండని ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచు వచ్చి తని నేను కాపీ ఒక్కటి తీసుకో ఏం తీసుకోలేకుండా మన మంచిగా ఒక మంచి నాయతను నేను కాపిన ఏం తీసుకున్నా వ్యర్థంగా నేను కాపి కాపుతున్నాని అక్కడ చెప్తున్నాడు అక్కడ దావిదు ఉపకారమునకు నాకు అపకారం ఈ నాభాలు ఉపకారం నాకు అపకారం చేస్తున్నాడే తిరుగుబాటు చేస్తున్నాడే అని అనుకోని అనుకొని అతనికి ఉన్న వారిలో ఒక మగపిల్లవానికైనా ఏమంటూ దావి దొనుకొని వచ్చినట్ట ఒక మగ పిల్లవాణి కన్నా ఏదైనా ఉండలేనని ఏం చేస్తుంది తన రోషం నుంచి గురం మీద వస్తున్నక్కడ చూస్తే లేదా దేవుడు మరీ గొప్ప అపాయము దావి మా ప్రమాణం చేసి ఉండను దావిద్ ప్రణామం చేసి వడ్టీ చేసుకొని అక్కడ ఏం చేస్తున్నాక దావిద్ అభిగయలు దావీదును కనుగొని అభిమయలు దాని దావిద్కు ఏం చేసుకుని ఎదుర్కొని అట కనుగొని గార్ధాబం మీద నుండి త్వరగా దిగి అలా ఏం చేసింది మళ్ళా త్వరగా దావిద్ కలుసుకొని గార్ధ నుంచి దిగి దావీదునకు సాష్టంగా నమస్కారం చేసి దావిద్ కు నమస్కారం చేసి దాని పాదములు పట్టుకొని ఇట్లా నేను ఏం చేసిందంట సాక్ష్యంగా దీని తన పాదలను పట్టుకుంటుంట గట్టిగా తన పాద పాదాలు పట్టుకొని గట్టిగా ఇలా కంటే నా వెళ్ళినవాడా నా వెళ్ళినవాడ ఈ దోషము నాదని ఎంచము ఏమంటుంది చూడండి హల ఈ దోషము ఆ దోషం నాదని ఎంచుకో నా వెళ్ళిన వాడ అని చెప్పారు ఇంకేమంటుంది మాట్లాడము నీ దాస మాట్లాడి అంటే ఇను నేను మాట్లాడి నాకు మాట్లాడు మాట్లాడుతును నా ఎలినవాడ వెళ్ళినవాడా దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు పెట్టవద్దు హలో దూసిన నాబాలను లక్ష్య పెట్టకు విడిశాయి క్షమించమని చెప్తుంది అక్కడ చూస్తావా అతని పేరు అతని గుణములను సూచించుతున్నది అతని పేరు అతని గుణమును సూచిస్తున్నది అతని పేరు నాబాలు అతని పేరు నాబాలు మురటుడు నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నువ్వు నా ఏలినవాడును పంపించిన నీ పనివారు నాకు కనిపించలేదయ్యా నా ఏలినవాడా నా వెళ్ళినవాడా ఏమంటుంది యోవా జీవంతో నీ తోడు ప్రాణహాని చేయకుండా యహోవా నిన్ను ఆపిడు అలా ఏమంటాడు యహో పేట ఏమి ఆపేస్తుంది దావిద్ దావిద్ ఎంత కోపం నుంచి వచ్చినాడు దావిదంత రోషం నుంచి కోపం నుంచి వస్తుంటే వెంటనే దావిద్ని సలార్ చేసింది దావిది ఏమన్నాడు ఒక్కటివి ఉండకుండా ఒక్క ఆస్తి ఊస్తి మనసు ఉంచకుండా అంత ఇదొచ్చి దాని నేను తీసేస్తానికి వచ్చినప్పుడు ఆ యుహో పేరట ఏం చేసింది ఆపేసి దావిద్ని అంత సలార్చేసింది ఎంత దావిద్ కోపం నుంచి అంత సలార్చి సల్లగ చేసింది దావిద్ని అక్కడ దావిద్ని కరిగేసింది ఆమె చూస్తాం నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని నిజమే నీ చెయ్యిని రక్షించే నిజమే నేను ఇంటిని జీవముడు యుహో జీవంతోడు నీ జీవముడు అని ప్రమాణం చేస్తున్నాను నీ జీవంతో ప్రమాణం ఈరోజు చేస్తున్నాను నేను నీ శత్రువులను నా ఏలిన నీ శత్రువును నా ఏలిన వాడైనా నీకు క్యూడు చేయని ఉద్దేశించి వారు నాబాలు వలె ఉందిరు కాక అయితే నేను నా ఏలిన వాడవా నీ యొద్దకు తెచ్చినేలిన వాడు నీ ఎద్దు ఈ కానుకను ఈ కానుకను అడిపించి తీసుకోము అని చెప్తా నీ దాసురాలనైనా నేను ఆ తప్పు క్షమించము నా దాసులను మమ్మల్ని తపు క్షమించము అని చెప్తుంది నా ఏలిన వాడవగు నీవు నా ఏలినవాడు నీవువా యుద్ధములను చేయిచున్నావు గనక యుద్ధం చేరుతున్నాడు కనుక నా ఏలిన వాడవగు నీకు నా ఇనవాడు నీకు నేను శాశ్వతమైన సంతతిని ఇచ్చును ఇచ్చను శాశ్వమైన ఇది ఒక ప్రవచన నీవు బ్రతుకు దినములన్నిటిను నువ్వు బ్రతికిన నీకు అపాయము కలగకుండాను అలా అయ్యం అంటుంది ప్రవచం అంటుంది బతికిన దినమంటు నువ్వు ఎంతకాలం బతుకుతున్నావు దావిదు ఏ ఫ్యామిలీకి రాదు ఎందుకు రాదు అక్కడ కింద చెప్తుంది సంటే దావితు జీవం ఎక్కడున్నది చెప్తుంది దావి జీవం ఎక్కడుందంట నిన్ను హింసించుటకైనాను హింసైనాను నీ ప్రాణము నీ ప్రాణం ఎవడైనా ఉద్దేశించిన ఎడలా ఓడైనా ఉద్దేశించడడా నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ ప్రాణము నీ దేవుడైన యహోవ యొద్ధనున్న జీవపు మూటలో కట్టబడను అలా లుయ్యా ఏమంటుడు నీ ప్రాణం జీవ ఊటలో కట్టబడి ఉండదని చెప్తుంది దావిద్ని దావిద్ని ఎట్లా వీక్షించింది చూడండి దావిద్ని నీ ప్రాణం ఎవ్వరు తీయలేదయా నీ ప్రాణం జీవ అంటే దేవుని దగ్గర అది కట్టబడింది అది దాసపడిందని చెప్తుంది దావిద్ అయితే దావిది ఏమంటాడు జీవితం ఇక్కడ యహోవా నా ఏలిన నిన్ను గూర్చి సెలవు ఇచ్చిన మేలంతటిని నువ్వు నీకు చేసి నిన్ను ఇస్రాయేలుల మీద నీకు చేసిన ఇజ్రాయల్ మీద నిర్ణయించిన తర్వాత ఒకసారి నన్ను నా ఏలిన నీవు రక్తమును రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నిస్సారంగా చింది కానీ నా ఏలిన నీవు పగ తీర్చుకున్నందుకే కానీ పగ తీ నా ఏను పగ తీసుకున్నావు కానీ మనో విచారమైనను దుఃఖమైనను నీకు మనో విచారమైన దుఃఖమైనను నా ఏలిన వాడవాగు నీకు ఎంత మాత్రమోను కలగకపోవును కాక అలా ఎంత మాపం కర్వ అంటే కర్వ అంటే ఉండొద్దు అక్కడ యహోవా నా ఏలిన నీకు మేలు చేసిన తర్వాత యహోవాడు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసులో నాకు నీవు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకును అను అందుకు దావీదు నాకు ఎదురు పరుటకై నిన్ను పంపినా అన ఇప్పుడు దావీ చెప్తును నన్ను ఎదురుకన్నా పంపినా యహోవా సృష్టించబడిగాక ఏమంటారు ఇస్రాయలీల దేవుడైన యుహోవాడు నేను పగ తీర్చుకొనకుండాను నేను పగ తీసుకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను ఈ దినం పగ తీసుకొని ప్రాణం తీయకునను నన్ను ఆపినందుకై నన్ను ఆపదే కన్నాయి నీవు ఆశీర్వాదము నొందువుగాక నువ్వు ఆశీర్వాదం ఇప్పుడు పొందుకే దావి దీవిస్తున్నా నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక నువ్వు చూపించిన బుద్ధికమని ఆశీర్వాదం ఉండుగా నువ్వు చూపించిన ఈ బుద్ధికనై నువ్వు చాలా ఆశీర్వాదం ఉండుమంటు దావి నువ్వు త్వరపడి నన్ను ఎదుర్కొనబోయిన ఎడలా త్వరపడి నువ్వు ఎదుర్కొన నీకు హాని చేయకుండా నన్ను ఆటంక నేను హాను చేయకుండా ఆట పడిచిన ఇస్రాయేలీల దేవుడైన యహోవ జీవంతోడు అలా ఇజ్రాయలీ యహోవ జీవంతోడు తెల్లవారులోగా నాబాలునకు బాలునకు చూడండి ఆయన ఏమనుకొనిచ్చిందో దావి అక్కడ చెప్తు తెల్లవారు వరకు నా బాలుకా ఒకడు విన మాట నిశ్చయమని చెప్పి నిశ్చయమే చెప్పి యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని తను తెచ్చిన వాటికి ఆమె చేత తీసుకొని చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి నీ మాటలు నేను ఆలకించి అనిగించింది మాదానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెను చెప్పాను అలలి ఇది ఉంది సౌబుద్ధి కాలం ఆ బుద్ధి జ్ఞానం నుంచి తన పని వారు తన ప్రాపర్టీ కాపాడుకుంది తన భర్తని కాపాడుకుంది అలడి ఒక చిన్నవాడు బుద్ధిం చేసి తన పట్టణం నుంచి రాజు నుంచి చూపించి పట్టణం కాపాడు అందుకని దావిదంలో మన సల్మ దీని అంతా ఇచ్చగా జ్ఞానం గొప్పగా నేను అనుకుంటున్నవి ఇదంతా చూసినా జ్ఞానం గొప్పగా ఉండి అలా జ్ఞానం ఎప్పుడు మనం పొందుకుంటామో దేవుని ఒక జ్ఞానం మనం ఎప్పుడు చిక్కబడడం మనం మళ్ళీ ఏం చేస్తుందా ఇల్లు మనం చూస్తాం జ్ఞానం స్త్రీ ఏం చేస్తుందో తన ఇల్లు కట్టుకును మూర్ఖాలు తన ఇల్లు పీడుకును ఉంది బైబుల్లా కానీ జ్ఞానం అవసరం అలా ధనం కంటే బలం కంటే అన్ని కంటే జ్ఞానం చేస్తాం నువ్వు జ్ఞానం అయి ఏం ఈ లోకంలో యుద్ధం చేయాలా ఎప్పుడు మీ జ్ఞానం నుంచి ఏం చేయాలా యుద్ధం చేసి సైతాన్ జ్ఞానం పడగొట్టి దేవుని రాజ్యం నువ్వు నేను కట్టబడాల ఆ జ్ఞానం ధర ఏం చేస్తూ సైతాన్ చీకటి జ్ఞానం పోతుంది ఆ జ్ఞానం నుంచి దేవునికి మహిమ వస్తుంది ఇక్కడ దేవునికి మహిమ వచ్చింది ఇక్కడ దావిత్ ధర గవ్యల ధర దేవునికి మహిమ వచ్చింది దేవుని ఏం చేస్తు కాల్ పట్టుకొని నన్ను క్షమ్మి చేయ ఆ పాపం నా భర్త పాపం నా పాపం క్షమించు అని దావిత్తు దావిత్ ప్రతినితిగా చూస్తే నీడో లోక మన ప్రభుకి సాధ యుద్ధం చేసే యోహ మన పాట కదా యుద్ధము యహో అదే కనుక దావి యుద్ధ ఒక మన ప్రభుకు సాధిస్తున్నాడు కనుక మనం ఏం చేరా యేసు ప్రభు పాదలు పట్టుకొని మనం వేడుకోవాలా అయ్యా ప్రతి ఒక్క పాపం క్షమించవు అయ్యా నీ మన ఏం ఆయన పాదలు పట్టుకొని ఆ రత్ం కలిసి ఎట్లా పాత పట్టుకొని అయ్యా నేను ముట్టిన అయ్యా సాధుకొని నమస్కారం చేసుకుని అంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నగా ఈ జ్ఞానంతోనే మనం హెల్తి ఈ లోకమంతా సైతాన్ని జ్ఞానం పడగొట్టి దేవునుగా జ్ఞానంతో దేవుని రాజ్యం కట్టబడడం కాక దేవుడు ఈ వాక్యం దీవించుగాక ఐ మీన్ సోదం వేసు ప్రభా నాదివానికి సోదం ఇంతవరకు వాక్యం జ్ఞానం చేసి వేసు జ్ఞానం కొద్దివైన అడుగుమంది వేసు ప్రభా ఇంకా జ్ఞానంలో ఎద్గాల ఐశు ప్రభా ఆ దివానికి మనం జ్ఞానంతో ప్రభా యుద్ధం చేయాలా సైతాన్ మీద మీరే సాయని వాక్యం మా పెట్టి ఇంకా మీకు ఇష్టమంటే ప్రభా వాళ్ళ తీసేసి ఈ జ్ఞానం మాకు నడిపించం కాక ఐశ కృష్ణ స్వామి భు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనకు సదాకాలం తోడైండి నడిపించను కాక అమిన్ అందరికీ సిస్టర్ బ్రదర్స్